తెలియకుండా ఎక్కడికో పోతున్నాడంటే ఒక మనిషి ఒక మనిషి ఒక పని చేస్తున్నాడంటే తెలిసి చేస్తాడు తెలియకుండా ఎట్లా చేస్తాడు నువ్వు పోతూ నాకు తెలియదు అంటున్నావు అంటే నువ్వు పిచ్చడువయ్యి ఉండాలా నువ్వేమన్నా నువ్వు మంచడవే మరి నాకు తెలియదు ఎందుకు చెప్తావు అబద్దం చెప్తున్నావు అబద్దం చెప్తున్నావు గనక అయ్యి వీడిని లాక్కొని రెండరా లోపలికి వాడి ఉద్దేశం అది ఏం చెప్పినా ఇదే పనిష్మెంట్ వాడి మనసులో అది ఉంది తీసుకురండి అన్నాడు తీసుకుపోయాడు వాళ్ళని భటులు నాపేశాడు వీడియో దూసుకొని పోతున్నాడు లోపలికి కారాగృహంలోకి భక్తుడిని ఏంటి చేసిన నేరం భక్తి చేయడమే అది వాడికి నచ్చకపోవడమే అర్థమవుతుంది లోపలికి తీసుకెళ్లి కారాగృహంలోకి వాడిని ఆ జైలు గదిలోకి తీశాడు సెల్లోకి తలపేశాడు పడి ఇక్కడ అబద్ధం చెప్పావు గనక అని ఇట్లా పోతున్నాడు వాడు వెనుదిరిగిపోతూ ఉంటే ఈ భక్తుడున్న లోపల నుంచే ఒక్కసారి చిట్కేసాడు సార్ ఇప్పుడు అర్థమైందే నేను అబద్ధం చెప్పలేదని ఇప్పుడు అర్థమైందే నేను అబద్ధం చెప్పలేదని నేను అబద్దం చెప్పానని కదా నువ్వు నన్ను తీసుకొచ్చి సెల్లో వేశావు ఏం చెప్పాను నేను నీకు ఎక్కడ పోతున్నావు నాకు తెలియదు నాకు తెలుసా నువ్వు జైల్లో వేస్తావా చెప్పబోయా నాకు తెలుసా చెప్పానా పోండి సార్ పోండి సార్ నేను కావాలంటే ఎక్కడనే ఉంటాను సెల్లో కానీ ఒకటి మాత్రం మీరు గుర్తు నేను అబద్ధం చెప్పలేదు వాడు పోవడం లేవాడు ఎవరు మంత్రి నువ్వు రాబోయ బయటికి ఎందుకని నా లోపలికి ఇవ్వబోయింది సరళమైన భావాలు సున్నితమైన భావాలు మధురమైన భావాలు మృదువైన భావాలు పువ్వుల్లాగా మెత్తనైనటువంటి భావాలు దిగిపోయాయి మనసులో ఆ తర్వాత వాడు ఆస్తికుడుగా మారిపోతాడు తాను మంత్రేది కానీ ఈ పేదవాడైన భక్తుని ఇంటికి చెబుతాడు నీలో ఈ ప్రశాంతత ఎక్కడిది ఇంత అందమైన భావాలు నీకు నుంచి వచ్చాయి నేను మంత్రి కాని నేను సుఖంగా ఉండలేకపోతున్నా నీలో ప్రశాంతత చూస్తున్నా ఇంత ప్రసన్నంగా ఇంత అద్భుతమైన భావాలు నీకు ఎట్లా కదిలేయి శుద్ధి అంతఃకరుణ నైశల్యం ఇంకేమీ ఇది ఇదంత కర్మకాండ మనకు ఇస్తూ ఈ కర్మకాండ ఆ జ్ఞానకాండ రెండు వేదములో ఉన్నాయి కనెక్షన్ ప్లీజ్ రెండు వేదములో ఉండే వేదములో కర్మకాండ ఉంది వేదములో జ్ఞానకాండ ఉంది ప్రతివేదంలో మూడు భాగాలు కనపడతాయి మొదటిది సంహితలు రెండవది బ్రాహ్మణాలు మూడవది ఆరణ్యకాలు సంహిత పోర్షన్ బ్రాహ్మణ పోర్షన్ అరణ్యక పోర్షన్ మూడు ఉన్నాయి ప్రతివేదంలో ఉంటాయి ఈ సంహితలు అనేటువంటి వాటిలో ఇప్పుడు మనం చూసాం సరే ప్రార్థనలు సాధనలు సాధన ప్రక్రియలు ధ్యాన ప్రక్రియలు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి సంహితల్లో బ్రాహ్మణాలకు వచ్చేటప్పటికి మంత్రశాస్త్రము యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి ఈ సంహితలు బ్రాహ్మణాలు కలిపి కర్మకాండ అర్థమైందే ఇప్పుడు కాబట్టి బహిరంగ సాధన అంతరంగ సాధన కాబట్టి ఏ విధంగా కర్మానుష్ఠానం జరగాలి బహిరంగ సాధన ఏ విధంగా అంతరంగ న్ అంతరంగ సాధన సాధనలు జరగాలి ఇది అంతరంగ సాధన ఈ రెండు కూడాను కర్మకాండకు సంబంధించినవే గనక సంహిత బ్రాహ్మణ భాగాల్లో ఈ రెండు ఉంటాయి ఇది ప్రతివేదంలో మూడవది ఆరణ్యకాలు కాబట్టి గృహస్థులుగా ఉండి గృహస్థాశ్రమంలో జీవిస్తూ కర్మ మార్గంలో ఉంటూ కర్మానుష్ఠానంలో చేసి బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు చేసి అంతఃకరణ శుద్ధ అయిన తర్వాత దాని పేరే చెప్తోంది ఆరణ్యకాలు వీళ్లు అరణ్యాల్లో ప్రవేశిస్తారు జ్ఞానం కోసం మన ప్రస్తాం అది కేవలం జ్ఞానకాండ కేవలం ఆత్మతత్వం గురువు బోధించేటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి అంతఃకరణ శుద్ధి ఇక్కడ వస్తుంది కర్మకాండలో ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి ఆరణ్యకాలు చివరివి మనం అనుకునే ఉపనిషత్తులు ఉన్నాయి చూచారా ఆరణ్యకాల్లో ఉంటాయి కాబట్టి సంహితలు బ్రాహ్మణాలు ఏవైతే ఉన్నాయో ఇది కర్మకాండ ఆరణ్యకాలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం జ్ఞానకాండ అందులో ఉపనిషత్తులు ఉంటాయి సంహితలు ఆలయం లాంటివి బ్రాహ్మణ వోర్షన్ బ్రాహ్మణాలు ఉన్నాయో అవి గోపురం లాంటివి ఆరణ్యకాలు ఉన్నాయో ఉపనిషత్తులు శిఖరం లాంటివి గోపురం మీద ఉండే శిఖరం లాంటివి అందుకని శృతి శిరస్సు శృతి శిరోవాక్యం సముచ్చార్యత ఎక్కడొచ్చింది ఇది శృతి శిరోవాక్యం సముచార్యత ఎక్కడ వచ్చింది సాధన పంచక ఓకే సాధన పంచృతిశిరోవాక్యం శృతి శిరస్ శృతులు వేదాలు వేదాలకు శిరస్సులు లాంటివి ఉపనిషత్తులు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా ఉపనిషత్తుని అధ్యయనం చేయాలి అంటూ ఈ ఉపనిషత్తు అధ్యయనములో శిఖర దర్శనం చేయబోతున్నామని అర్థం శృతి శిరస్ అట్లాగే సంహితల ఒక చెట్టు అయితే బ్రాహ్మణాలు ఆకులు పువ్వులు అరణ్యకాల ఉపనిషత్తులు ఏవైతే ఉండాయో అది పండ్లు ఫలం ఎప్పుడు కూడా ఆకులు ఎక్కువ ఉంటాయి ఫలపుష్పాదులు తక్కువ ఉంటాయి అందుకనే వేదంలో కూడాను మంత్రభాగం సంహితలు బ్రాహ్మణాలు ఎక్కువ పోర్షన్ ఉన్నాయి కర్మకాండ ఎక్కువగా ఉంది జ్ఞానకాండ తక్కువగా ఉంటుంది ఫలం ఎప్పుడు అంతే అర్థమవుతుంది ఆకు ఆకు ఒక్క పండు రాదు మనకు ఆకులు ఎన్నో ఉంటాయి కాబట్టి కానీ ఈ ఆకులే గనక లేకపోతే పండ్లు రావు కానీ పండ్లు రావడానికి ఆకులు కావాలి కానీ ఆకులు పుష్పాలు ఇవన్నీ కూడా ఉన్నది దేనికోసం పండ్ల కోసమే మన దృష్టి అంతా కూడాను ఫలార్థం అది ఏమిటా ఫలం మోక్షఫలం ఆ మోక్షఫలం ఏంటి జ్ఞానం అది ఎలా వస్తుంది ఆకులు పూలు లేకపోతే ఫలం వచ్చేందుకు అవకాశం లేదు అట్లాగే కర్మకాండ లేకపోతే జ్ఞానం వచ్చేందుకు అవకాశం లేదు కానీ కర్మకాండ ఎక్కువగా ఉంటుంది జ్ఞానకాండే తక్కువగా ఉంటది ఈ కర్మకాండం మీద వేదంలో ఉండేటువంటి కర్మకాండ మీద ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి జైమిని మహర్షి ఇది కర్మకాండ పూర్వమీమాంస గతంలో మీ చెప్పాను పూర్వమీమాంస ఉత్తరమీమాంస పూర్వమీమాంస జైమిని మహర్షి రచించాడు ఉత్తరమీమాంస వ్యాస భగవానుడు రచించాడు పూర్వమీమాంస కర్మకాండ అదే జైమిని సూత్రాలు ఉత్తరమీమాంస జ్ఞానకాండ అవే బ్రహ్మసూత్రాలు ఇక్కడ కూడా తమాషా ఎట్లాగైతే ఆకులు ఎక్కువగా ఉండి ఫలాలు తక్కువగా ఉంటాయో చెట్టులో అట్లాగే ఇక్కడ కూడాను జని మహర్షి రచించినటువంటి పూర్వమీమాంసలో వెయ్యి అధికరణాలున్నాయి సహస్రాధికరణాని వెయ్యి అధికరణాలు చాప్టర్స్ అదే బ్రహ్మ సూత్రాల్లో నూట తొంభై కర్మకాండ ఎక్కువగానే ఉంటుంది జ్ఞానకాండ తక్కువగానే ఉంటది కాబట్టి కర్మానుష్ఠానం జరగాలి ఉపాసనలు జరగాలి అంతకరణ శుద్ధి రావాలి అంతకరణ నైశల్యం రావాలి వ్రతకు పవిత్రం కావాలి ఆ తర్వాతే జ్ఞానఖండ ఆ తర్వాతే జ్ఞానకండ ఇప్పుడు అర్థం అవుతుంది కనుక మోక్షస్య ఏక సాధనం ఏంటి మోక్షస్య ఏక సాధనం బోధ జ్ఞానమేవా కాబట్టి మోక్షం రావాలంటే జ్ఞానం ఒక్కటే కానీ జ్ఞానాన్ని పొందడానికి ఈ కర్మకాండ అంతా కూడాను అవసరమైంది ఉపాసనలన్నీ కూడా అవసరమై ఉన్నాయి సత్కర్మానుష్ఠానం లేకుండా సదాత్మభావం వచ్చే అవకాశం లేదు సదాచార జీవనం లేకుండా సర్వాత్మభావం రాని రాదు నువ్వు ఎన్ని గ్రంథాలన్నా చదువుకో నేను ఆత్మనంతా చదివాను కానీ నేను ఆచారం లేకుండా ఉంటాను కుదరదు ఆత్మజ్ఞానం వచ్చిన వాడంతా ఆచారవంతులే ఉదయాన్నే లేచి రవణ మహర్షి పారాయణం చేయకపోవచ్చు ఆయన కాదు ఆచరణలు మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది ఎందుకని జ్ఞానంలో పండిపోయినటువంటి వాడు ఆయన ఉదయాన్నే లేచి ఆయనేదో సత్కర్మానుష్ఠానం చేయలేదు ఆసనాలు చేయలేదు లేకపోతే ప్రాణాయామం చేయలేదు లేకపోతే ధ్యానం చేయలేదు కనుక నేను కూడా చేయనంటే మీనింగ్లెస్ ఎందుకని ఆయన స్థాయి మనకు కనపడతా ఉంది ఆ స్థాయికి మనం వెళ్లాలంటే మనం అంత కర్మకాండంలో ఉండాలి ఆయనకు అవసరం లేదు ఆయన తరించుకునేటువంటి మహానుభావుడు కాబట్టి వాళ్ళందరూ అలా చేసి ఉంటారు గతంలో లేకపోతే రారు ఆ స్థాయికి ఈ జన్మలో కాకపోయినా అనేక జన్మల్లో వాళ్ళు చేసి ఉండాలి లేకపోతే జ్ఞానం వచ్చేందుకు అవకాశం లేదు విత్తనమే లేకపోతే చెట్టు రాదు చెట్టు కనిపిస్తూ విత్తనం ఉంది విత్తనం లోపల ఉండొచ్చు నీకు కనిపించకపోవచ్చు చెట్టు కనిపిస్తూ ఉండొచ్చు కనిపించకపోయినా విత్తనం ఉంది విత్తనం లేకపోతే చెట్టు వచ్చేందుకు అవకాశమే లేదు కార్యం ఉందంటే కారణం ఉండాలి వాళ్ళలో ఈ రోజు జ్ఞానం ఉందంటే వాళ్ళు ఏమీ చేయకుండా జ్ఞానం వచ్చేందుకు అవకాశం లేదు నీకు జ్ఞానం లేకుండా నువ్వు ఏమీ చేయకుండా ఉంటే జ్ఞానయ్యే అవకాశం జీవితంలో లేనేలే ఊరికే ఊహలు గాలి మేడలు మిగులుతాయేమో కానీ అవన్నీ పేక మేడలై కూలిపోతాయేమో గానీ సత్యాన్ని మనం ఎప్పుడు పొందలేము శనై శనై మెల్లమెల్లగా అయినా సరే ఏవేవైతే ఉన్నాయో మనలో వాటిని అన్నింటి పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి చిన్న చిన్నవైనా సరే అవి పోతేనే పెద్ద పెద్దవి వస్తాయి కాకులుగా తినిపిస్తూ ఉంటేనే అంశాలు వస్తాయి చిన్న చిన్న సాధనలు చేస్తూ ఉంటేనే పెద్ద సాధనలు చేసే అవకాశాలుంటాయి చిన్న చిన్న విషయాలు అర్థం చేసుకుంటూ ఉంటేనే పెద్ద పెద్ద జ్ఞానపూరితమైనటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం అందుకని కర్మకాండ మనకు ఉపకరిస్తోంది కానీ జ్ఞాన జ్ఞానానికి మాత్రం మోక్షస్య ఏక సాధనం బోధ జ్ఞానమేవా జ్ఞానం ఒక్కటే మార్గం కానీ కర్మ జ్ఞానం ఆ కనెక్షన్ అర్థం చేసుకోండి బాగా కాబట్టి అనుష్ఠానం లేకుండా జ్ఞానం వచ్చేందుకు అవకాశం లేదు ఒకవేళ ఇప్పుడు మనం జ్ఞానాన్ని అనుష్ఠించాలి అని అనుకుంటూ ఉండునా ప్లీజ్ జ్ఞానాన్ని అనుష్ఠించాలి అని మనం అనుకుంటూ ఉండినా మాత్రం మనం చేయాల్సిందేంటో తెలుసా మనం ఉపనిషత్తు వింటూ ఉండినా పూజ చేయాలి ధ్యానం చేయాలి సత్కర్మనస్వామి చేయాలి ఇవన్నీ చేస్తూ ఉంటేనే వీటి వల్ల ఎందుకంటే ఇది ఎత్తడి చెంబు రోజు శుభ్రం చేయాల్సిందే ఇది సమకార్యం శుద్ధికార్యం ఈ శుద్ధికార్యం నడుస్తూ ఉండాలి మనసును వాడుకుంటూ ఉన్నాం వాడేది ఏదైనా అశుద్ధమైపోతూ ఉంటది మలిన పడతా ఉంటది చెంబులు రోజు వాడుతాం రోజు తోముకుంటూ ఉంటాం ఇల్లు నడుస్తూ ఉంటాం ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటాం చొక్కా వేసుకుంటూ ఉంటాం మళ్ళీ బట్టలు ఉతుకుంటూ ఉంటాం ఏదైనా వాడకంలో అశుభ్రం అయిపోతూ ఉంటది మనసును కూడా వాడుతూ ఉన్నాం అనేకంగా ఆలోచిస్తూ ఉన్నాం ఇది అశుద్ధం అవుతూ ఉంటది మలినం అవుతూ ఉంటుంది దాన్ని శుద్ధి చేసుకుంటూ పోవాలి అందుకని సత్కర్మానుష్ఠానం జరుగుతూ ఉండాలి ఒకవైపు ఇవన్నీ జరుగుతూ ఉండాలి ఒకవైపు ఉపనిషత్తు వింటూ ఉండాలి భగవద్గీతని వింటూ ఉండాలి జ్ఞానం కలుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ కనుక ఒకటి ఉన్నది అంటే అది తెలిస్తేనే ఉన్నట్టు ఎంటర్ అవుతున్నాం ఒకటి ఉన్నది అంటే అది ఉన్నట్లు తెలిస్తేనే ఉన్నట్లు ఇది జ్ఞానం నీకు తెలిస్తేనే అది ఉన్నట్లు చెట్టు ఉంది చెట్టు కింద ఉంది ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది చంద్రుడున్నాడు సూర్యుడున్నాడు నక్షత్రాలు ఉన్నాయి భూమి ఉంది అది అక్కడ సైకిల్ ఉంది అవి ఉన్నట్లుగా నీకు తెలియాలి అప్పుడేది ఉన్నట్టు దేహం ఉంది ఎలా చెప్పగలవు నాకు తెలుస్తూ ఉంది స్వామీజీ తెలుస్తూ ఉంది ఇట్ ఈస్ నోట్ టు మీ కళ్ళున్నాయి ఎలా చెప్పగలవు తెలుస్తుంది కదా నువ్వు ఫోమసి ఎలా చెప్పగలను ఉన్నవన్నీ నీకు తెలుస్తున్నాయి నువ్వు ఉన్నావు అలా ఉన్న నిన్ను ఎవరు తెలుసుకుంటూ ఉన్నారు నేనున్నట్టు నాకే తెలుసు స్వత సిద్ధం సెల్ఫ్ ఎవిడెంట్ వెరీ ఇంపార్టెంట్ స్వత కాకపోతే నేను అదిగా ఇదిగా తెలుస్తున్నా ఇప్పుడు నేనున్నట్లు నాకు తెలుసు ఎలా ఉన్నానో నాకు తెలియదు అలా తెలియజేసేందుకే ఉపనిషత్తు ఇది కేవలం జ్ఞానం నువ్వు ఉన్నావు నీకు సంబంధించిన జ్ఞానం నీకు కలగాలి కాబట్టి ఏది ఉండినా దానికి సంబంధించిన జ్ఞానం కావాలి నీకు మోక్షం కావాలనుకుంటున్నావు మోక్షం ఉన్నది మోక్షానికి సంబంధించిన జ్ఞానం మనకు కావాలి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి భగవంతుడు ఉన్నాడు భగవంతుడి సంబంధించిన జ్ఞానం మనకు కలగాలి ఇది ఉపనిషత్తు మనకు అందిస్తూ ఉంది భగవంతుడు ఉన్నాడు గనక ఉంటే ఆయన జ్ఞానం ఉండాలి కనుక ఆయన జ్ఞాన స్వరూపుడు గనక ఉపనిషత్తు జ్ఞానమయం గనక జ్ఞాన స్వరూపం అనేటువంటి అధ్యయనం చేయడానికి ప్రారంభం చేసే ముందు ఈ ఉపనిషత్తుకి తైత్రేయ ఉపనిషత్తు అద్భుతమైనటువంటి ఉపనిషత్తుకి వ్యాఖ్యానం రాయడానికి ప్రారంభం చేస్తూ భాష్యాన్ని రాయడానికి ప్రారంభం చేస్తూ ఇది జ్ఞానపూరితంగా ఉంది గనక జ్ఞానం స్వరూపుడైనటువంటి పరమాత్మని జ్ఞానాత్మని స్తు ఆచార్యుల వారు భాష్యాన్ని ప్రారంభం చేశారు ఫస్ట్ శ్లోక ఇది శంకరాచార్యుల వారికి ఉపనిషత్తు కాదు జగత్వం ఎేదం ధార్యై తస్మై జ్ఞానాత్మనేైర్మే గురు పూర్వం పదవాహ్యప్రమాణ వ్యాఖ్యా తాన్ని ప్రణతోస్మ్యహం ఐత్తిరీయకసార్యాచార్య ప్రసాద ख्य प्रारंभिस्तू नुचिना आसक्ति को वी विषय अंदर को आसक्ति को వారి కోసమే అంటే ఆసక్తి కలిగినటువంటి వారే అర్హత కలిగినటువంటి వారే అందుకుంటారు మిగతా వాళ్లంతా దారబోసుకుంటారు అని అర్థం యస్మాజ్ జాతం జగత్ సర్వం ఎస్మిన్ేవ ప్రే ఏ నేదం ధార్యతే చేయవ తస్మై జ్ఞానాత్మనే నమ చూసారా తస్మై జ్ఞానాత్మనే నమ పరమాత్మని జ్ఞానాత్మగా ఇక్కడ వర్ణిస్తూ ఉండడం ఎందుకని ఉపనిషత్తే జ్ఞానస్వరూపమైంది రెండవది ఈ ఆనందవల్లి భృగువల్లి మనం జ్ఞానం వైపుకి వెళ్ళినప్పుడు ఏవైతే వస్తూ ఉన్నాయో మొత్తం ఈ మొదటి శ్లోకంలోనే ఉంది ఎతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతిత్ ప్రయంత్యభిసంవిషంతి అదంతా ఈ ఉపనిషత్తులోనే వస్తుంది అదే ఇక్కడ యస్మాత్ జాతం జగత్ సర్వం ఫస్ట్ లైన్ యస్మాత్ జాతం జగత్ సర్వం యస్మాత్ స్మాత్ కారణాత్వం ఇదం సర్వం జగత్ సమస్తం జగత్ జాతం కారణాత్గత్వం కారణాత్తి ఏ కారణం వల్ల ఎవరు కారణంగా ఉండడం వల్ల జగత్ సర్వం జాతం ఈ సమస్తమైనటువంటి జగత్ పుట్టిందో యస్మాత్ కారణాత్ కాబట్టి ఎవరి వల్ల అయితే ఈ జగత్తు వచ్చిందో ఎవరి కారణంగా ఈ జగత్తు వచ్చిందో ఎవరు ఉండడం చేత ఈ జగత్తు వచ్చిందో యస్మాత్ జాతం జగత్ సర్వం యస్మాత్తు యస్మాత్ కారణాత్ జగత్ సర్వం ఇదం జగత్ సర్వం సర్వం ఆ జ్ఞాతం అజ్ఞాతం ఆల్సో విదితం అవిదితం జ్ఞాతం అజ్ఞాతం నీకు తెలిసింది నీకు తెలియంది విదితం అవిదితం సర్వం యస్మాత్ కారణాత్ జాతం దేనివల్ల రావడం జరిగిందో ఎస్మిన్ ఏవా ప్రస్మిన్ ఏవా ఎవరిలో అయితే ఎవరి నుండి అయితే ఈ ప్రపంచం ఎవరిలో అయితే విలీనమైపోతున్నదో అది ప్రలీయతే ప్రకర్షేణ లీయతే విలీయతే ప్రవిలీయతే లీయతే ప్రలీయతే ప్రవిలీయతే అని ఒకట లీయతే లీనమైపోవడం విలీయతే విలీనమైపోవడం ప్ర విలీయతే ప్రకర్షణ విలీయతే చక్కగా పోయి కలిసిపోతా ఉంది ఎవరి నుండి వచ్చిందో ఎవరిలో అయితే విలీనమైపోతా కాబట్టి ఎవరి ఈ ప్రపంచం వచ్చిందో ఎవరిలో కలిసిపోతా ఉందో మరి ఆ మధ్యలో ఈయన ఇదం ధార్యతే చేవా ఎవరి చేతైతే ధరింపబడుతూ ఉందో ఈ మధ్యలో ఆ ఉన్నంత వరకు వచ్చిన తర్వాత మళ్లీ కలిసే కలిసేలోగా ఈ మధ్యలో ఎవరి చేతయితే ధరింపబడుతుంది ఏన ధార్యతే తస్మై జ్ఞానాత్మనే నమ అటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ నమస్కారం ఇది తైత్రీయోపనిషత్తు యొక్క సారమంతా ఈ మొదటి శ్లోకంలోని ఆచార్యుల ఒక చట్టంలో బిగించినట్టు బిగించారు అంతే ఇంకొస్తే దీని యొక్క వివరణ అంతా యస్మాత్ జాతం ఎస్మిన్నేవా ప్రలీయతే ఏనేదం ధార్యతే అత जगमे धार्य धारियमें धार्यते ये जातनी चे जनसु जगम <laughs> ये यौवन लोपल नुंडु